అయితే ఈశ్వర దర్శనం సేపు ప్రభావితమైంది ఎంత మార్పును సాధించింది చూడండి జాగ్రత్తగా గమనిస్తే మరి ఇప్పుడు ద్వైతమా అద్వైతమా మరి శంకర భగవత్పాధులకు కూడా మన శరీరమే కదా ఉంది మనవోపాధి కదా ఆయనకు కూడా ఉంది స్వామి వివేకానందుడికి కూడా మానవోపాధి కదా ఉంది రామకృష్ణ పరమహంసకు కూడా మానవోపాధి ఉంది భగవాన్ రమణులకు కూడా మానవోపాధి కదా ఉంది అరవింద మహర్షి కూడా మానవోపాధి ఉంది శివరామ దీక్షితులకు కూడా మానవోపాధి కదా ఉంది వశిష్ఠ మహర్షి కూడా మానవోపాధ్యాయుధ ఉంది రాముడు కూడా మానవోపాధి ఉంది మనం పూజించే వారందరూ ఆశ్రయించిన గురువులందరికీ కూడా ఏ ఉపాధి ఉంది మన ఉపాధి ఉంది కానీ ఈ ఉపాధి యొక్క వినియోగం వినిమయం అక్కడ ఉంది తేడా లక్ష్య సిద్ధి కలిగినటువంటి వాడు ఒకలాగా ఉన్నాడు లక్ష్య సిద్ధి కలిగినటువంటి వాడు ఒకలాగా ఉన్నాడు బహిర్ముఖమే సత్యం అనుకుని జీవించేవాడు మరొకలాగా ఉన్నాడు చూడండి జీవనంలోనే తేడా ద్వైత భావాని పోగొట్టుకునేటట్టుగా జీవనం ఉందనుకోండి అద్వైత స్థితిలో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఈ మానవోపాధి మృత్యుంజయానికి ఉపయోగపడింది అదే బహిర్ముఖమే సత్యము ద్వైత భావమే సత్యము అనుకుని జీవించాడు అప్పుడేమైంది మృత్యుంజయం పోయింది మృత్యు భీతి కలిగింది ఇంతే తేడా వేరే ఏం జాగ్రత్తగా ఈ కీలకాన్ని అర్థం చేసుకుని ఆత్మస్థితి అందు దివ్యాత్మ స్వరూపుడుగా ఈ మానవోపాధిలో జీవనం సాగించాలి చదవ మనస్సుకు దూరముగా ప్రపంచము లేదు మనస్సును నిద్రించినప్పుడు సారీ మనము నిద్రించినప్పుడు మనలో ఎవరు మన ఎవరు అంతే కదా చూశాం కదా ఇప్పుడంతా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైనా తయారయ్యి అక్కడికి వెళ్ళినంత సేపు ఏ భావనలో ఉంది నేను అక్కడికి వెళతాను తిరుపతి లైన్ నిలబడతాను తిరుపతి తిరుమలకు వెళతాను తిరుమల లైన్ నిలబడతాను అక్కడ బంగారు వాకిలు దాడుతాను ఆ కోట్ల ఆభరణాలతో ఈశ్వరుడిని చూస్తాను అనుకుని వెళ్ళింది తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి నిజపాద దర్శనం ఆభరణాలని డిసీసే ఈ ఊహించినటువంటి ఈశ్వరుడు అక్కడ కనపడలేదు ఈవిడ ఇంట్లో పెట్టుకుని రోజు పూజించే వెంకటేశ్వర స్వామికి పై నుంచి ఆభరణాలతో మూడు కోట్ల రూపాయల ఆభరణాలతో వజ్ర కజర కిరీటంతో అన్నీ వేసేసి అటువంటి అర్చామూర్తిని ఊహ చేస్తూ వెళ్ళింది కానీ అక్కడ ఏ దర్శనం కలిగింది కేవలం అప్పుడే అభిషేకం పూర్తి చేసినటువంటి నిజపాద దర్శనం కలిగింది అయ్యో ఇలా ఉన్నాడేంటి స్వామి వట్టి విగ్రహం కనపడింది ఏ అలంకారం లేకుండా కనపడింది ఈవిడ అనుకుంటూ వచ్చిన దర్శనం అక్కడ లేదు అనుకుంది క్షణకాలంలో ఇంతలో పక్కనే ఎవరో చెప్పారు ఆహా నా జీవితం ధన్యం అయిపోయిందండి ఎప్పుడు అలంకారంతో ఉండి స్వామి ఎలా ఉన్నాడా అని నేను ఊహించుకుంటూ అలంకారాన్ని మాత్రమే చూసి భావించేటటువంటి దశలో యథార్థంగా స్వామి ఎలా ఉన్నాడో చూడడానికి అవకాశం వచ్చింది అలంకారాలన్నీ తీసేసి నా జన్మ ధన్యమైంది అన్నాడు ఒకటి పక్క నుంచి వరే ఒరే ఈ దర్శనంలో ఇంత విలువ ఉందా నేను అలంకారంతో చూసిన దర్శనంతోనే విలువ ఉంది అనుకున్నానే అనుకుంది ఇవిడ చూడండి ఇప్పుడు యథాతథంగా ఈశ్వర దర్శనాన్ని నువ్వు అంతర్ముఖంలో పొందితే విలువెక్కుందా బహిర్ముఖంలో ఉన్నటువంటి నిజ దర్శనంలో విలువెక్కుందా బహిర్ముఖంలో నిజ దర్శనంలో విలువెక్కుందా అలంకారములతో కూడినటువంటి దర్శనంలో నువ్వు అంటే భౌతికమంతా ప్రాపంచికమంతా ద్వైత భావమంతా ఆలంకారికము కేవలం అలంకారమే మానవ జీవితం కూడా చూడండి మనం లేవు కానీ నేను ఎలా ఉన్నాను అర్థంలో చూసుకుంటాడు అలంకారం స్నానం చేశాడు బాగా రెడీ అయ్యాడు చూసుకున్నాడు మళ్ళీ ఏం చూసుకున్నాడు అలంకారం మళ్ళా ఏదో మరొక పాత్రోచితమైనటువంటి ఓ సందర్భానికి రెడీ అయ్యి వెళ్ళాడు ఎవరు పెళ్లికో ఎవరింటో పేరంటానికో వెళ్ళాడు మళ్ళా ఎలా చూసాడు ఏమంటే నేను బాగున్నానా రోజు మొత్తం ఇదే ప్రశ్న ఏమండి నేను బాగున్నానా ఏమండి నేను బాగున్నానా ఏమండి నేను బాగున్నానే కనపడ ప్రతి అడుగుతాడు ఇంటో వాడినది అడుగుతాడు బయట వాడినది అడుగుతాడు ఏమిటి ఆలంకారికం మానవ జీవితం అంతా చూడండి ఎంతసేపు ఆలంకారిక అంత అలంకారంతోనే సరిపోతుంది మరి జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా మనో పైచిత్రి కదా మనస్సు నిర్మాణం చేసినటువంటి చిత్రం కదా జగత్ అనే చిత్రం కదా దేహం అనే చిత్రం కదా నిర్విషయమా నిర్వికారమా నిర్విచారమా నిరహంకారమా ఈ నాలుగు ఉన్నాయా